అందరికి ప్రేరణ మరి దేవుని నామానికి మహిమ కలుగును కాక ఆరాధనలో కూడి వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు తెలుగుతున్నాను ఏసు నామం మీ అందరికీ సమాధానం కలుగును కాక మరి దినం దేవుడు తన కృపల్లో దాచి భద్రపరిచి సాయంకాల సమయం ఆయనను సుతించటకు ఆరాధించటకు మనకి ఇచ్చిన యొక్క బట్టి దేవునికి వందనాలు తెలిస్తున్నాను ఆయనకి మహిమ కలుగుని కాక మరి స్టార్టింగ్ ప్రార్థనతో మనం ప్రేర్ స్టార్ట్ చేద్దాం మీరు ఓకే సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ చేస్తాను స్తోత్రం నైనా పరిశుద్ధుడా మైమోనతుడ సక్తి మంత్ర జీవంగల దేవానికి వందనాలు ఇచ్చిన సమయం బట్టి దినం బట్టి నీకు కోట్లాది యేసు ప్రభావ ఇద్దరు ముగ్గున్న నామంట అక్కడ ఉంటాను మా మద్దన దేవానికే వందనాలు ప్రభ రాణబిడ్డ తొందరగా నడిపించి వాళ్ళకున్న ఆటంకాలను తొలగించండి వచ్చిన పతకబిడ్డను ఆశీర్వాదం పొందునుగాక సర్వశక్తి మంత్రుడ జీవంగల తండ్రి నీకు వందనాలు దేవం మతన పురుక క్రియలు చూపున నడుకలు పాపం క్షమించాడయ్యా జన్మకర్మ పాపను శాపం దోషముంట క్షమించి మమ్మల్ని కడిగి పరిశుత ఇంకా మమ్మల్ని యశు ప్రభావ పరిశుతపరిచిన సొత్తుగా తయారు చేసుకున్న విధానం పట్టి నీకు స్తోత్రం చెల్లిస్తాం సర్వాది ఖారి అయిన దేవానికి వందనాలు ప్రభ తండ్రి ఈ రోజు యశసు ప్రభా వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి ప్రభా తీవ వాక్యనుసారంగా మేము జీవించి లోబడ జీవితం దయచేయండి తండ్రి నీకు వందన నిరాకరణ తితరులో ఉంది మరి భయంకరమైన దినాలు ఉండబోతున్న మరి మరి అనేక మంది ప్రజలంతా విడుదల పొందాలి ప్రభా అందరూ యశాన్ని సంధికొచ్చిన మీరు సహాయం చేయండి తేవ వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాం అయినా మరి యసుకు నామలో తేవ పతొక్క విడికి ధన్యత తండ్రి వాళ్ళు కూడా నీ సంధికి వచ్చిన సహాయపడండి వారు కూడా నేను తెలుసుకునే శక్తి దయచేయండి తండ్రి యశు ప్రభా ఇంకా ఎవరైతే మారలేదో తెలుగు లోన్ అందరూ మార్చబడను కాక వాళ్ళందరినీ సంధికొచ్చిన మీ సహాయం చేయండి పతొక్కని సత్యాన్ని గ్రహించి శక్తి దయచేయండి తండ్రి యేసు ప్రభ వందనాలు దేవా ప్రత కుటుంబంతో భద్రపరచబడును కాక నీ సంధికి వచ్చి పత తెలుసుకోవాలా ప్రభా యేసూ జీవంతో తెలుసుకునే శక్తి దయచేయండి తండ్రి నీకు వందనాలు ప్రభా ఇంకా ఏసుకృష్ణ నామంలో దేవా వాక్ ఇంకా ఏసుకృష్ణను అనేక మందికి ఇంకా తెలియదు ప్రభా వారందరికీ తెలియపరచబడును కాక గొప్ప విజయాన్ని దయచేయండి తండ్రి నీకు వందన స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన మీరు రాకడ అతి త్వరలో ఉంది కానికనైనా పదొక కుటుంబంతో స్థితపడాల ప్రభావ ఏ దుష్టుడు ఎక్కడ ముట్టనికి అవకాశం లేదు కుటుంబాల చుట్టూ అగ్నికచన పెట్టింది పర్వకొత్త కాద్రత ఇచ్చండి పదొక బిడ్డ స్ప్రభని శక్తి దయచేండి అభిషేకం దయచేయండి దేవాన్ని రాకడకి స్థితపరిచే శక్తి దయచేయండి పదొక గుణమ సగుదరు మరమాల మీరు మాట్లాడండి దేవానికి వందన స్తోత్రమైనా పదొక బిడ్డతో మీరు మాట్లాడి బలపరిచి గొప్పగా విజయాన్ని దయచేయండి తండ్రినికే వంద పెద్ద బిడ్డ నుంచి చిన్న బిడ్డ రక్త పోషణ మీ ఏ దుష్టుడు ప్రభా కుటుంబాన్ని ముట్టనికి అవకాశం లేదు వాళ్ళ ఏసు పొందిస్తున్నాం నాయన పథక ప్రభ విడుదల పొందుట శక్తి దయచేసి రక్షించుకోండి తండ్రి ఏసు ప్రభానికి వందన స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన నా ప్రభాన తండ్రి వందన ఇచ్చిన తని తన బట్టి కోట్లా వందనాలు ప్రభా పాఠ ధర్మం మై పొందండి వాక చేత మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిని రాకడకే స్థిరపరుచుకోమని నజడన్ ఏసుకోస అడి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ థ్యాంక్ యూ సిస్టర్ పాట పాడుతున్నాను కవితలతో వర్ణించగలమా కలలతో వివరించగలమా ని మహోన్నతమైన ప్రేమా కలములతో రాయ గలమా కవితలతో వర్ణించ గలమా కలలతో వివరించగలమా ని మహోన్నతమైన ప్రేమా రాధితును ఆరాది ఆరాదిను ఆరాధితును రాజు నీవే నా తండ్రివి నీవే నీ విడవను ఎరబాయను రాజు నీవే నా తండ్రి వినివే నిను విరువను బాయను కలములతో రాయ గలమా ఆకాశములు నీ మహిమను వివరించు జున్నవి అంతరిక్షము నీ చేతి పని నీ శములు నీ మహిమను వివరించుచున్నవి అంతరిక్షము నీ చేతి పనిని వివరించుచున్నది దేవాన ప్రాణము నీ కొరకి తప్పించుచున్నది దేవాన ప్రాణము నీ కొరగై తది ఆరాదిను ఆరాదిను ఆరాదిను ఆరాదిను కలములతో రాయగలమా కవితలతో వర్ణించగలమా కలలతో వివరించవలమా నీ మహోన్నతమైన ప్రేమ తెరాబులు కెరుబులు నిత్యము నిన్ను స్థుతించు చెన్నవి మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించు చెన్నవి కేరుబులు నిత్యము నిను సుతించుచున్నది మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించు జున్నది దేవాన ప్రాణము నీ కొరకే తపించు దేవాన ప్రాణము <Sess> ీ గురికి చన్నది ఆరాధితును ఆరాధితును ఆరాధితును ఆరాదిను రాజువు నీవే నా తండ్రి వినివే నిను విడువను ఎడబాయ్యను రారాజువు నీవే నా తండ్రి వినివే నీ విడువను ఎడబాయ్యను కలములతో రాయగలను కవితలతో వర్ణించగలమా కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమా రాధును ఆరాధంతును ఆరాధెంతును ప్రేసు అందరికీ ఇప్పుడు మన మధ్యలో ఉన్న రసిల్ల సిస్టర్ గారు వాక్యం పంచుకుంటారు ప్రేసులో అందరికీ వాక్యంలో ముందు ప్రార్థిస్తాం శ్రోత్రం ఏసుప్రభానికి బంధనాలు రాచ్చే సమయం పట్టునికి బంధనాలు రాజా ఏసుప్రభా వెళ్ళే వాక్యంలో వెళ్ళే ముందు యశుప్రభా మీరు మాతో మాట్లాడండి సుప్రభ ఈ వాక్యం అందరి రుయంలో నాటబడాలి ఈసుప్రభ రక్షణ మార్గంలో అందరి సిద్ధపడి ఉండాలని ప్రభా మీరే మాకు బలం దయచేమని శుప్రభ మీరు మాలో జ్ఞానం ప్రసాదించమని ప్రభానం ఈసుక్రీస్తున్నా అడిగి వేడుకుంటున్నాం తల్లి అమీన్ ఈ రోజు వాక్యం మనము జక్కయ్య గురించి నేర్చుకున్నాం జక్కయ్య ఎలా దేవుల్లో దేవుని ఎలా నమ్మిందో ఆయన నమ్మకం ఎలా వచ్చింది అలాంటి జక్కయ్య లాంటి ఒక ట్యాక్స్ అలాంటర్ అంతా ఎంతో ఎంతో పాపం చేసిన వారిని కూడా దేవుడు రక్షించిందో అని మనం నేర్చుకున్నాం లోకాసు వార్త పంతొమ్మిది ఫస్ట్ ఆయన సంచరించు చూ పట్టణ పట్టణములో ప్రవేశించను దేవుడు పైన పద్దెనిమిదో అధ్యాయంలో చూసుకుంటే లాస్ట్ లో చూసుకుంటే ఒక గుడ్డి వాడికి ఏమొచ్చిందంటే చూపు వచ్చిందంట ఎలా వచ్చింది నీ విశ్వాసము నిన్ను స్వస్థ పరిచయం అని మాట్లాడింది ఆ అధ్యాయం కూడా ఆసక్తి కలిగిందనమాట దేవుడు ఎంతో గొప్ప గొప్ప కార్యాలు చేస్తుండో అక్కడిక్కడ అన్ని చూస్తుండో ఆ గొప్ప వ్యక్తిని నేను చూడాల ఎలాగైనా ఈ రోజు చూడాల అట్లీస్ట్ నేను ఈ రోజు చూడాలని తను ఎంతో ఆసక్తితోనే వచ్చిందనమాట ఆసక్తితో వచ్చింది ఇక్కడికి ఇక్కడికి ఆ ఎట్ల ఆ గుంపులోనైనా దేవుణ్ణి నేను ఎలాగైనా చూడాలని అనుకున్నాను అప్పుడే ఏం చేసిందో ఆ పట్టణంలో ఎవరు ప్రవేశించిందంట మన యేసప్రభు ప్రవేశించిందంట ఇక్కడ ఎరిపోలో ఎరుపో పట్టణంలో ప్రవేశించను దాని గుండగా పోవ్వు ఇదిగో సుంకపు గుర్తిదారుడైన ధనవంతుడైన జక్కయ్య అను పేరు గలవాడు ఒకడు ఉండేది ఆయన చాలా అంటే చాలా రిచ్ పర్సన్ అంట ట్యాక్స్ కలెక్టర్ అంట ఒక్క ఇంటి యాక్చువల్లీ ఒక వన్ రూపీ అంటే ఒక ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ అంత ఎంతో అంత డబ్బులు వాళ్ళ మీదకి ప్రజల మీదకి తోసేవాడంట రాజులకు ఇచ్చేది ఒకటంటే ఈయన ఇంకా ఎక్కువ కలెక్ట్ చేసేవాళ్ళంట దాని వల్ల ప్రజల ప్రజల నుంచి చాలా ద్వేషం అనేది నిండిపోయిందంట ఎవరి మీద జక్కయ్య మీద ఆ పైసల వల్లనే ఆయన రిచ్ అయిందంట ఆయన అయినంట అయినా ఇంక ఎట్లుండేనంట పొట్టి వాడే ఎట్లుండేనంట పొట్టి వాడే అంటూ జ పొట్టి వాడే ఉండేనంట ఆయన పొట్టి గొప్పలు ఆయన దగ్గర చాలా ధనం కూడా ఎక్కువ ఉండేదంట ఆ ఎక్కువ ఉన్న వాడ ఏం చేసిందంట దేవుడు ఈ రోజు నేను చూడాల ఆ గుంపులో నుంచి నేను ఎలా చూడాలా దేవుడిని అని అనుకున్నా అలాగే అనుకుంటుంటే దేవుడు ఏం చేసిందంట ఎరుకో పదంలో ప్రవేశించిందంట ఆ గుంపును చూడాలనుకుందంట ఏసు ఎవరు అని చూసు ఎవరని చూడ చూడాలని ఆయన ఒక ఆసక్తి ఉండేదంట కొట్టివాడందున జనులు గుంపు కూడిట వలన చూడలేకపోయిందంట ఫస్ట్ ఆయన ఏం చేసిందంట ఏసుని ఉంటే చూడాలని అనుకున్నట్టంట ఆ గుంపును చూడలేకపోయినంట ఆయన ఏసుని చూడాలనుకుంటుంది చూడాలనే అనుకున్నాయన పని చూడలేకపోయిండు ఎందువల్ల అంటే ఆ గుంపులు ఉండడం వల్ల ఒక చిన్నవాడైన వల్ల ఆయన చూడలేకపోయినంట అప్పుడు ఏసు ఆ త్రొబున ఆ త్రొవలనే వేరే త్రువలు అప్పుడు ఏసు ఆ త్రొబ్బున రానయ్యుండెను గనుక అతడు ముందుగానే పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక నేడి చెట్ ఎక్కాను అంట ఫస్ట్ టైం చూడలేకపోయింది సెకండ్ టైం ఏమనుకుందంట తన తనకి ఏమన్నా అనిపించింది చూడాలని అనిపించింది కాబట్టి ఆయన ఏం చేసిడు సెకండ్ టైం కూడా నేను మిస్ చేసుకోదు ఛాన్స్ అని ఏం చేసిండు ఆయన ఏం చేసిందంట చెట్టు ఎక్కి పరిగెత్తి ఆయనను చూచు పరిగెత్తిందంట పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక నేడి చెట్ ఎక్కిందంట చూడడానికి మాత్రమే కానీ ఏసు ఇక్కడ ఏం చేసిందంట ఏసు ఆ చోటుకి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము నేను నేడు నేను నీ ఇంట నుండి ఉండవలసి ఉన్నది అతనితో చెప్పాను దేవుడు జక్కయ్య ఏమనుకున్న ఉండి నేను చూడాలా దూరంతోనైనా ఫస్ట్ ఏమో నేను మిస్ అయిపోయినా సెకండ్ టైమైనా నేను నిన్ను దేవుడిని చూడ చూడాల మాత్రమే అనుకున్న కానీ దేవుడు ఎంత దేవుడు ఏం చేసిందంటే ఆశగల ప్రాణాన్ని దేవుడు ఏమన్నాడు తృప్తి పరుస్తానన్నాడు కదా ఆయన ఏం చేసిందంట ఈతనంగా అంటారు ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తి పరుస్తానంటారు ఫస్ట్ ఏమనుకున్నాడు దేవుడిని ఒకటే చూడాలని అనుకోండి కానీ దేవుడు ఏమన్నాడు నేను మీ ఇంటికి వస్తా ఈ రోజే నేను మీ ఇంటికి వస్తానన్నాడు ఇంగ్లీష్ లో కూడా అదే అదే స్టే అట్ యువర్ హౌస్ టుడే నేను మీతోని మీ ఇంట్లో ఈ రోజు ఉంటాను మీతో వస్తాను ఇంట్లో ఉంటాను అని ప్రజలు అక్కడ ఉన్న ప్రజలందరూ షాక్ అయిపోయిందంట ఎందుకు షాక్ అయిపోయినారు ఇంత కోపిస్టి ఇంత పాపిష్టి ఇంటికి జక్క ఏసు వెళ్ళడం ఏంటి అసలు ఏంటి ఇంత మంది ఉన్నాం ఇంత సమీపంలో ఇంత మంది ఉన్నామో జక్కయ్య లాంటి పాపిష్టి కోపిష్టి ఇంత ఘనం పాపం చేసిండు ఈయన ఇంటికి ఏసు వెళ్ళడం ఏంటి అని వాళ్ళు అనుకున్నారనమాట అందరు అనుకున్నా కానీ ఏం చేసిండ్రు దేవుడు జక్కయ్యలా ఉన్న ఏం చేసిండు ఆసక్తి దేవుణ్ణి చూడాలనే ఆసక్తిని గ్రహించిండు దేవుణ్ణి చూడాలనే ఆసక్తి గ్రహించే ఏం చేసిండు దేవుడు వాళ్ళ ఇంటిలో ఉండడానికి సిద్ధమైందంట దేవునితోని మాట్లాడి జక్కయ్య దేవునితోని మాట్లాడి పరిగెత్తిండు పరిగెత్తి దేవుని దగ్గరికి వెళ్ళి అట్లా అనగానే ఆయన ఉట్టి చూడడానికి మాత్రమే వెళ్ళినప్పుడు త్వరగా ఏం చేసిందంట ఆయన జక్కయ్య త్వరగా ఆ చెట్టు దిగేసి దేవుని దగ్గరికి పోయిందంట దేవుని దగ్గరికి పోయి వాళ్ళిద్దరు కలిసి ఎక్కడికి పోయినో వాళ్ళ ఇంటికి పోయిండి ఓకే మే మేడి చెట్ చూడడానికి ఒక మేడి చెట్ ఎక్కాను ఏసు ఆ చో చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి జెక్కయ్య త్వరగా దిగుము నేను నేను ఇంటికి నేను నేను నేడు నేను నీ నుండి ఉండవలసినది అతనితో చెప్పాను అతడు త్వరగా దిగి సంతోషముతో అక్కడ ఏం చేసిందంట తనకి సంతోషముతో అతను ఆయనను చేరుకున్నాను ఎంత ఎంత హ్యాపీగా ఫీల్ అయింది ఈ రోజు ఆయన ఉంటే ఆయనని చూడాలనుకున్నాడు కానీ దేవుడు ఏం చేసి దేవుడు ఆయనతో ఆ రోజు అతని ఇంటికి వెళ్ళడానికి సిద్ధమైందంట దేవుడు మనము ఒకటే అనుకుంటాం చిన్న కోరిక దేవుడు తీరిస్తే బాగుండు ఈ లైఫ్ లో అని అనుకుంటాం కానీ దేవుడు మనని ఏందంత చిన్న దాంతోనే తృప్తి పరచాలంట అతి ఎక్కువ మనము మన మన థాట్ ప్రాసెస్ కొంచెం ఉంటది అదే దేవుడ ఇది మిస్ అయిపోయింది మన లైఫ్ లా ఇది జరగదేమో అని అనుకుంటాం కానీ దేవుణ్ణి నమ్ముకొని వారు ఇంత చిన్న విశ్వాసం ఉంచి గుడ్డి వారికి చూపించింది ఈయనకైతే అసలు ఉట్టి అంతే అంతే చూ అని అనుకున్నాం అంతే కానీ దేవుడు ఏం చేసిందంట తన తన వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే ఉంటానన్నాడు ఇంగ్లీష్ లో ఏమన్నానంటే జీజస్ సేర్ ఐ విల్ స్టే అట్ యువర్ హౌస్ టుడే తన ఇంట్లో ఈరోజు ఉంటానన్నానంట అప్పుడు జట్కయ్య త్వరగా ఎట్లా వచ్చిందంట ఫాస్ట్ అంటే ఫాస్ట్ గా వచ్చేసి ఆ శిష్యులని ఇంకా దేవుణ్ణి తీసుకోగలిగిందంట అక్కడ ఉన్న ప్రజలు ఫుల్ షాక్ ఏంటి వీళ్ళు ఇంత కోపిస్టి పాపిస్తని వెళ్ళి తీసుకోబోతున్నాడు అని అనుకున్నారంట కానీ దేవుడు వాళ్ళలో ఏం ఏం గ్రహించిందంట ఆ నమ్మకం అంటే ఆసక్తి దేవుని పట్ల ఆసక్తి మన దేవుని పట్ల ఏమి ఉండాలంటే ఆసక్తి ఉండాలంట దేవుని పట్ల దేవుణ్ణి చూడాలని దేవునితో మాట్లాడాలనే ఆసక్తి మనలో ఉండాలంటే దేవుని పట్ల పట్ల మనం భయభక్తుల వారు అండి ఓకే దేవుని పట్ల ఆసక్తి ఉంటే మనము తప్పకుండా మన లైఫ్ లో మనము అద్భుత కార్యాన్ని మనం చూడొచ్చు దేవుని పరిచయ పరిచయ చేయాలన్నా మనం దేవుని పట్ల మన ఆసక్తి అనేది ఉండాలన్నా దేవుణ్ణి వెంబడించే ఆసక్తి మనలో ఉండాలన్న అది ఈ వాక్యంలో మనం తెలుసుకోవచ్చు అంట దేవుని వెంబడించాలి ఇప్పుడు దేవ ఆయన ఏం చేసిండు ఆ గుంపులో తను కొట్టి వాడై ఉండి కూడా తను ఏం చేసిండు కొట్టివాడై ఉండి ఆడ ఫస్ట్ టైం చూడలేకపోయాడు సెకండ్ టైం తనలో ఆసక్తి ఉండి తన వీక్నెస్ ఏంటి ఆ పొట్టి పొట్టి ఉన్నాడు కాబట్టి చూడలే ఆయన ఏం చేసిండు చెట్టు ఎక్కి మరి చూడడానికి ట్రై చేసిండు మళ్ళా దేవుడు దేవుడు ఏం చేసిండు ఆయనతోని ఇంటికి వస్తా అనంటే ఆయన ఏం చేసిండు త్వరగా అంటే త్వరగా త్వరగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేరుకున్నాడు ఎంతో సంతోషముతో ఇంకా త్వరగా అంటే మనలో అది ఏమన్నా ఉరుకుతనం ఉండాలండి అది చేసే జల్దీ అది ఉండాలంట అది మనలో ఉండాలంట జక్కయ్య ఎంతో ఇది చేసిన అప్పుడు వాళ్ళందరూ షాక్ అయిపోయిందంట జక్కయ్య ఇంటికి వచ్చినప్పుడు తను ఏమన్నాడంటే నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను నే ఇంకా ఏమన్నాడంట నాలుగు ఎవరైతే ఎవరి దగ్గర ఆయన ట్యాక్స్ ఎక్కువ కలెక్ట్ చేసిండో ఫోర్ టైమ్స్ ఫోర్ టైమ్స్ వన్ ఏంటి కొంచెం సెకండ్ టైం కాదు థర్డ్ టైం కాదు ఇంకా ఫోర్ టైమ్స్ ఆయన అతి ఎక్కువగా ఇస్తానని అన్నాడు అండ్ అంత కోపిస్తే అంత పాపిస్తే అయిన జక్కయ్య ఓకే మన యేసు ప్రభుని ఏమని సంబోధించిందంట ప్రభువ జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభువ నా ఆస్తిలో సగము బీదలు ఏమని ప్ర దేవు మన యేసు ప్రభుని ప్రభువ తనని దేవు ఇక్కడ మనకు అర్థమవుతుంది దేవుణ్ణి తను అంగీకరించింది ఇక్కడ మనము అర్థం చేసుకోవాలా దేవుణ్ణి తను తన లైఫ్ లో అంగీకరించుడు ప్రభువా అని అంగీకరించింది తన తనను డిపెండెన్స్ అనేది వచ్చింది నేను చేసింది తప్పు అని లైఫ్ లో తను తెలుసుకున్నాడు ఏమని తెలుసుకుని తను చేసింది తప్పు నేను చేసింది మనం మనము ఒక్కొక్కసారి ఏం చేసుకుంటాము ఇది రైట్ ఇది రాంగ్ అని మనము తెలిసి కూడా కొంతమందికి చెప్పాం కానీ ఈయన ఏం చేసిండు అది రిపెంటెన్స్ అనేది తనకు వచ్చింది తను చేసింది తప్పు అని తెలుసుకొని ఏం చేసిండు తనలో తన ఉన్న దాంట్లో హాఫ్ అనేది హాఫ్ సగము బీద వాళ్ళకి అని చెప్పిడు అని ఎక్కడ ఎక్కడ కూడా దేవుడు కావాలి అది కావాలని అడగలే ఈయననే తన తనను తాను ఇది చేసుకొని ఏమన్నాడు సగము బీద వాళ్ళకి ఒప్పుకున్నాడు అండ్ వన్ మోర్ థింగ్ ఇంకేం ఏం చేసిండు నాలుగు వంతులు నేను ఎవరి దగ్గర తీసుకున్నా అది వాళ్ళకి ఇచ్చేస్తా అని చెప్పిండు పాపము చేసినా కానీ పాపము దేవుని దగ్గర ఒప్పుకుందంట దేవుడు దేవుణ్ణి గ్రహించిండు దేవుని విశ్వాసం ఉంచిండు దే దేవు చూడాలని ఆసక్తి కలిగింది ఇతడు అప్పుడు దేవుడు ఏమన్నాడు ఇవన్నీ చూసిన తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత కింద ఏమన్నాడు అప్పుడు అందుకు ఏసు ఇతడు అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిన వచ్చి ఉన్నది దేవుడు ఏమని సంబోధించిందంట జక్కయ్యని అబ్రహాము కుమారుడని సంబోధించిందంట ఇంత ఇంత పని చేసినా కానీ దే చిన్న పాటి విశ్వాసము దేవుడు జక్కయ్యలో చూసిందంట జక్కయ్యలో చూసి ఏమని సంబోధించిందంట దేవుడు అబ్రహాము కుమారుడు అబ్రహాము కుమారుడే ఎందుకంటే ఈ ఇంటిలో ఏం కలిగిందంట రక్షణ కలిగిందంట నిన్న ఒక నేను నిన్న ఒక బ్రదర్ ఇక్కడనే వస్తుంటే తన అన్నమాట నాకు అయింది దొరుకుతలేదు ఇట్లా నేను సేవకే ఇది చాలా టైం కేటాయిస్తున్నాను కానీ దేవుడు నన్ను మా ఫ్యామిలీని చాలా రక్షిస్తుంది అక్కడిక్కడ దేవు లైక్ ఊర్లకి అక్కడిక్కడ దొరకడమే అయిపోతుంది కానీ వాళ్ళ ఫ్యామిలీ అయినా అక్కడిక్కడ వెళ్ళినా కానీ సాటర్డే సండే వీకెండ్స్ వచ్చినా కానీ అక్కడిక్కడ వెళ్ళా వెళ్ళాల్సి వస్తుంది సిస్టర్ అని అన్నారు కానీ ఆయన వాళ్ళ ఫ్యామిలీ మొత్తము ఇక్కడ ఉంది ఒక త్రీ ఫోర్ మెంబర్ ఫోర్ మెంబర్స్ అనుకుంటే వాళ్ళు అందరు ఇక్కడ ఆయన ఒక్క ఒక్కైనా మాత్రం వేరే ఊర్లకి ఎక్కడెక్కడనో పోతుండ్రు దేవుని వాక్యం చెప్పడానికి కానీ ఇక్కడ వాళ్ళని ఎవరు కాపాడుతు మన యేసు ప్రభు వాళ్ళందరి ఫ్యామిలీ అందరినీ కాపాడుతుందంట కానీ ఆయన ఏం చేసిండు ఇక్కడికి వెళ్తు నశించున్న వారిని రక్షించడానికి వెళ్తుందంట మనం కూడా ఎవరిని రక్షించాలంట నశించున్న వారిని రక్షించాలంటే వీళ్ళు కోపిస్టి వీళ్ళు పాపిస్టి వీళ్ళు ఇట్లా అట్లానే మనము చెప్పొద్దంట దేవుని ఎవరిని వెతికిందంట ఆ కోపిస్ట్ అయినా ఆ పాపిస్ట్ అయినాని వెతికిందంట పదో వచనం ఏం ఏం చెప్తుందంటే నశించి నశించిన దానిని వెతికి రక్షించుట మనుషు కుమారుడు మనిషి కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను అంటే మనం ఏం చేయాల రక్షి రశించున్న వారిని రక్షించాలన్నా ఒక చిన్న ఒక చిన్న స్టోరీ ఒక చిన్న స్టోరీ పైన పద్దెనిమిదో అధ్యాయంలో కుంటి బుద్ధి దేవుడు విశ్వాసముతో ఆయ అతనిలో ఉన్న విశ్వాసంతో స్వస్థపరిచాడు అయినా జక్కయ్య అవన్నీ చూసేసి అన్ని ఈ కార్యాలు ఇక్కడ వేసుకున్నావు ఇలా చేస్తున్నా అలా చేస్తున్నాను ఉట్టి ఆయన పట్ల విన్నాడు ఆ విని ఉట్టి చూడాలనుకుంటూ చూడాలన్న ఆసక్తితో ఉంటే దేవుడే ఆయన అతన్ని పిలిచిండు ఆ పిలిచినప్పుడు దేవుణ్ణి యాక్సెప్ట్ లైఫ్ లో యాక్సెప్ట్ చేస్తే ఆ ఏమొచ్చింది రక్షణ వచ్చింది మీ ఫ్యామిలీలో కూడా కొంతమంది ఉంటారు ఆ అసలు అస్సలు వినరు చెయ్యరు కానీ మనము వాళ్ళ దగ్గరను వినాలంట ఒక్కనొక టైంలో వాళ్ళకి ఏమొస్తుందంట రిపెంటెన్స్ వస్తుంది వాళ్ళలో ఒక వాళ్ళు గ్రహిస్తారంట నేను చేసింది తప్పు అని అప్పుడు వాళ్ళ ఇంట్లో రక్షణ వస్తుందంట నువ్వే ఒక బెస్ట్ టీచర్ నువ్వే ఒక బెస్ట్ పేరెంట్ ఉండాలంట మనం ఎట్లా ఉంటామో వాళ్ళు కూడా మనకి అలానే నువ్వు ఎట్లా వాళ్ళని ఇది చేస్తావో నీకు అదే రిటర్న్ వస్తుందంట ఎన్న అధ్యాయంలో ఎంతో అంటే ఎంతో నేర్చుకోవచ్చు జక్కయ అనే ఒక చిన్న ఒక ట్యాక్స్ కలెక్టర్ అయి మాత్రమే అంత ఇది ఆ ట్యాక్స్ ఎక్కువ గుంజీ గుంజి తీసుకొని తీసుకొని తీసుకొని ఆయన రిచ్ అయిండు కానీ అంత అంత గుంపులో దేవుడు అతని ఇంటికి ఆ పాపి అయిన ఇంటికి వెళ్ళిందంట ఎంతటి పాపినైనా మార్చగల దేవుడు మన ఏసు ప్రభు ప్రజలను ప్రజల నుంచి తీసుకొని ఆయన రిచ్ అయిందంట ప్రజల నుండి దోచుకొని సొమ్ములు తోచుకొని ఆయన ధనవంతుడు అయిన అయినా అయినా కానీ అందువల్లనే వాళ్ళు ఎరుకో ప్రజలు ఏం చేసిందంట ఎంతలో ద్వేషించిందంట ఆ ద్వేషి ప్రజలందరూ ద్వేషించిండు కానీ జేసుప్రభ ఎవరిని దోలాడింది దాంట్లో జక్కయ్య ఏసుప్రభని చూడాలనుకోండి కానీ ఏసుప్రభు దోలాడి జక్కయ్య నువ్వు నీకు నేను మీ ఇంటికి ఈ రోజు మీ ఇంట్లోనే ఉంటానన్నాను అలాంటి వ్యక్తిని ఆ పాపిని ఏం చేసిండు దేవుడు మార్చిందంట ఆ సొమ్మును ఏదైతే దోచుకున్నాడో తిరిగి అతను చేసుకొని అతను వేరే వాళ్ళకి ఇచ్చిందంట అయినా సరే అలాంటి వ్యక్తులను కూడా మార్చి మంచి మనుషులుగా త్వర చేశాను మన దేవుడు చిన్న ఎగ్జాంపుల్ దేవుడు మనము క్రీస్తుని చేరడానికి ప్రయత్నించాలంట ఈ అధ్యాయంలో కూడా దేవుడు ఇప్పుడు జక్కయ్య చాలా చిన్నగా ఉన్నాడు చాలా కొట్టి గున్నాడు కానీ ఏం చేసిండవు క్రీస్తుని చేయడానికి ప్రయత్నించిందా లేదా తను పొట్టిగా ఉండడానికి ఫస్ట్ టైము ఏమనుకుంటూ ఆ గుంపును ఆయన చూడలేకపోయింది సెకండ్ టైం అయినా ప్రయత్నించిండు సెకండ్ టైం అయినా ప్రయత్నించి ఏంది క్రీస్తుని చేరడానికి ఆయన ప్రయత్నించి తను అనుకున్న తను అనుకున్న విధంగానే ఫస్ట్ ఏమనుకుంటూ తనని చూస్తే చాలు అని అనుకుండు కానీ ఆయన వాళ్ళ ఇంటికి వచ్చిండు ఆ రోజే తనను చూ ఆయన ఆ రోజు ఏం చేసిండు రక్షణ కూడా పొందిందంట అందుకే దేవుడు ఆయనని ఏమ ఏమనే దాంతో పోల్చిండు అబ్రహాము కుమారుడే అబ్రహాము కుమారుడని పోల్చిందంట దేవుడు స్వరం వినాలని మనలో ఆసక్తి ఉండాలంట ఆసక్తి ఉండాలంట అబ్బక్కయ్య కూడా ఆసక్తి ఉండ ఉండే ఏమనే ఆసక్తి ఉండే చూడాలని ఆసక్తి ఉండే అండ్ వన్ మోర్ థింగ్ దేవుడు ఆయనని పిలవగానే ఎట్లా వచ్చిండో త్వర త్వరగా వచ్చిందంట అందులో ఉంటది కదా ఆ అధ్యాయంలో ఉంటది ఏమని ఉంటది త్వరగా తూకా సుమార్త పంతొమ్మిదో అధ్యాయము ఆరో వచ్చినం అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేరుకునేను ఎట్లా దిగిందంట త్వరగా మనకి ఆసక్తి ఉండాలంట దేవుని స్వరం వినాలని దేవుని చూడాలని మనకి ఆసక్తి ఉండదంట ఫస్ట్ ఏ చేయను చూడాలని మాత్రమే ఆసక్తి ఉండే కానీ కానీ దేవుడు ఆయనతో వచ్చిందంట క్రీస్తుని హృదయంలోకి స్వాగతించాలంట తను తను స్వాగతించింది ఆయన ఏమని సంబోధించిండు ప్రభు ప్రభుమాని సంబోధించిడు అంటే క్రీస్తుని తన లైఫ్ లో అంగీకరించింది అంగీకరించి రక్షణ మార్గంలో దేవుడు రక్షణ మార్గంలో దేవుడిని మనము తీసుకోవాలంట అదే ప్రకటన గ్రంథంలో అలాగే అంటున్నాం కదా దేవుడు మనకి సమయము ఈరో ఈరోజు సిస్టర్ కూడా సిస్టర్ ప్రార్థించింది మనకి సమయము చాలా అంటే చాలా తక్కువగా ఉన్నది కాబట్టి మనము దాన్ని కరెక్ట్ గా ఉపయోగించుకోవాలి ఇప్పుడు చిన్న స్టోరీలో కూడా మనకి సమ దాంట్లో వాళ్ళు కూడా సమయం కొద్దిపాటి సమయము ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఇది దేవుడు తన చెక్ అయ్యా తనని చూడాలనుకున్నాడు ఏసే అని కానీ కానీ ఏసేయనే తన ఇంటికి వచ్చిడు వచ్చి తన ఇంట్లోనే ఉన్నాడు ప్రకటన గ్రంథంలో ఒకటో అధ్యాయం మూడో వచనం ఏమంటాడు సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువు చదువు వాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనిన వారును ధన్యులంట దానిని వినాలంట దాని వా ఏమ కనుక ఈ ప్రవచన వాక్యములు చదువు వాడును వాటిని విని ఆ విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనిన వాడును ధన్యులంట మనము ధన్యులమై ధన్యులై ఉండాలంట వినాలంట ఓకే చదవాలంట రాయబడిన సంగతులను గై ఇదన్నీ మనం పాటిస్తే ఓకే ఈ చిన్న వాక్యములునే ఓకే దేవుడు ఇంతగా తనని మార్చిండు అంత అంత ఆ పాపి అయిన వారిని దేవుడు మార్చగలిగిండు ఓకే క్రీస్తుని వెతికిండు రక్షణ మార్గంలో వచ్చిండు తన హృదయంని తను తన దేవుడిని అప్పగించిడు దేవుడు తనలో తనకి తన తనలో మార్పు రావాలనే వచ్చిండు తనకి ఆస్తి ఉంది కాబట్టి రాలేదు తన దగ్గర ఆస్తి ఉందని రాలేదు తనలో ఏం కలగాల మార్పు కలగాలనే వచ్చింది ఇక్కడ ఎక్కడ రాసిరాలే దేవుడు ఏం ఫోర్స్ చేయలే నువ్వు ఆస్తి వాళ్ళకి వీళ్ళకి అని ఏం ఫోర్స్ దేవుడు ఎక్కడ కూడా తనే తాను తనలో తన ఆస్తిలో సగ భాగం వీధా వాళ్ళకి ఇస్తాను ఎవరి దగ్గ దగ్గర అయితే తీసుకున్నానో వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తానే తనలో తను మార్పు వచ్చింది ఓకే ప్రభు ఏసు ప్రభు దేవుడు అని తెలుసుకున్నాను తన ఇంటికి రక్షణ వచ్చింది రసించే వాళ్ళని దేవుడు ఏం చూసిందంట కాపాడిందంట మనం కూడా రసించిన వారిని కాపాడాలంట చిన్న వాక్యం దేవుడు దీవించిందంటే ఏశప్రభ నీకే వందనే అంటే జక్క ఎట్లా మార్చిన ఏసుప్రభ ఎంతో మంది కోపిస్తులు పాపిస్తు ఎంతో మంది ఈ ఎంతో మంది రక్షణ మార్గంలో లేరేసుక వాళ్ళందరినీ మార్చండి సుప్రభ ఎలాగైతే సుప్రభ జెకే మార్చిన ఎంతో మంది సుప్రభ పొలిటీషియన్స్ అయినా కానీ డాక్టర్స్ అయినా కానీ ఎంతో మంది సుప్రభ మనీ గురించే వాళ్ళు ఇంకొక పడిన రోజు వాళ్ళలో మార్పు కలగాలని ప్రభని విశ్వస్తూ ఉండాల అడిగి వేడుకుంటున్నాం తల్లి మన ప్రభు అందరకు మనకు దేవున్ కృప సదాకారం అందరితో ఉండగా praise lord brother sisters hello praise hello. lord hey. sisters praise lord and thank you under praise lord praise lord, lord. lord. lord. lord. brothers and sisters under sister. oh. ki praise lord please praise